ఈ రోజుతోటి అధికరణం పూర్తవుతుందని నేను ఆశపడుతున్నాను ఈ అనుమానికాధికరణం కదా అది ఇది పెద్ద అధికరణం దీని తర్వాత అధికరణం క్షమసాధికరణము అని అంటారు క్షమసాధికరణం అయింది కదా ముందు ఎందుకు అవ్వలేదంటే వాటికి ఏదో ఇష్యూ ఉండవలేదు ముందు ముందు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి మాట వాస్తవం ఆ గ్యాప్స్ ఇప్పుడు ఫిలప్ అవ్వాలి మనం ఒక రీజన్ తోటి వాటిని వదిలిపెట్టినాం కంపనాధికరణము అవ్వలేదా సదే జతి సన్నై జతి అదే అవ్వలేదా అదే కంపనాధికారి నెంబర్ చెప్పండి ఒకటి Hmm. నెంబర్స్ వెళ్తే చెప్పలేదు మీరు వన్ టూ అన్నారు వన్ టూ కాదు వన్ త్రీ ట్వంటీ వన్ త్రీ ట్వంటీ ఎయిట్ అయితే కాదు ఓకే కంపనాట్ అవును అది ఓకే అది అవలేదా అయ్యు ఆ కంపనాథ్ ఓకే కంపనాధికరణం నెక్స్ట్ ఇయర్ వస్తువు కంపనాధికరణం అని చెప్తా ఓకే ఎందుకంటే అది కూడా కఠోపనిషత్తులు అంటే ఓకే నెక్స్ట్ ఇయర్ ఎందుకు ఏడాది చెప్పేస్తున్నా ఏడాది చెప్పేస్తున్నాం రెండు క్లాసులు ఉన్నాయి కాబట్టి కాబట్టి కంపనాధికరణం చెప్తా నెక్స్ట్ క్లాస్ నుంచి నెక్స్ట్ సండే దయచేసి ఇప్పుడు ఇవాళ తారీఖు ఎంత నెక్స్ట్ సండే ఎప్పుడవుతుంది థర్టీ ఫ్రై సెకండ్ అవుతుంది సెకండు తొమ్మిది రెండు తొమ్మిది రెండు రెండు క్లాసులు ఉన్నాయి కంపనాధికరణం ఫినిష్ చేద్దాం ఇక నెక్స్ట్ ఇయర్కి చమసవద విశేషాత్ అది అయిపోయిందనుకున్నాను చమస అయితే సంఖ్యోపసంగ్రహాధికరణం నెక్స్ట్ ఇయర్కి అంటే దాని పక్కదే చమసాధికరణం తర్వాత అధికరణం ఏమిటండి సంఖ్యోపసంగ్రహాధికరణం కదా నా ఉన్నప్పటికీ దాన్ని సంక్షోభ సంగ్రహాధికరణం అనే అంటారు గోపాల్ గారు కనపడలేదు అది పక్కన శపసాధికరణం పక్కనే శమసాధికరణ అయిన వెంటనే ఉంది చూడండి లేదు చెప్పలేదు అది అంతే కదా మరి ఎప్పుడైనా అధికరణం అయిన వెంటనే తర్వాత అధికరణం ముందు అదుపుతూనే ఆపేస్తాం అలా అలా చెప్పినట్టు కాదు అయిన అధికరణాలని ఏదో టిక్ మార్పు ఏదో పెట్టి పెట్టుకోండి ఉప్పాల్ గారికి నక్షోప సంగ్రహాగతి సూత్రంగా అనపడలేదా ఇప్పుడు ప్రస్తుతం పోదండి సంక్షోప సంగ్రహాధికరణం జరుగుదని నెక్స్ట్ ఇయరు రేపు వచ్చే క్లాసుల్లో ఇక జ్యోతిర్ అధికరణం అవ్వలేదని మీరు అంటున్నారు జ్యోతిరాధికరణలో రెండు ఉన్నాయి దాంట్లో ఒకటే యూనిట్ ఉంది ఇంకోట అయ్య ఉండదు ఒకటి అయ్యే అవకాశం ఉంది ఇంకోటి కాబట్టి ప్లీజ్ కల్ టు సమ్ మీనింగ్ ఫుల్ కన్క్లూషన్ రేపు కంపనాధికరణం చెప్తాను నెక్స్ట్ ఇయర్ సంక్షోభ సంగ్రహాధికరణని చెప్తా ఎందుకంటే జనాలు జెరాక్స్ కాపీల మీద ఆధారపడుతున్నారే యూషుడ్ మీరు యూ షుడ్ హ్యావ్ ఎవర్ లోన్ బుక్ బైనా బ్రహ్మసూత్ర పుస్తకం మీ పుస్తకం మీకు ఉండాలి తెలుగు అయితే తెలుగు సంస్కృతం అయితే సంస్కృతం ఇంకా గెరాక్స్ కాపీల మీద ఆధారపడద్దు దయచేసి ఏదో ప్రారంభంలో ఆయన జిరాక్స్ చేసి పట్టుకొచ్చారు ఇప్పుడు ఈ కంపదాధికరణం మాట ఏమిటి మీరు గెరాక్స్ చేసి పట్టుకొస్తారా ఆయనే కంపదాధికరణం జెరాక్స్ కావలసిన వాళ్ళు ఎవరో చేయత ఎవరికే కొంతమందికి పుస్తక ఎక్కర్లేదు వాళ్ళు సేఫ్ దే ఆర్ హ్యాపీ అదే నెక్స్ట్ ఇయర్ చెప్తానండి నెక్స్ట్ ఇయర్ అది చెప్తా ఓకే ఇంకా మొదలు పెట్టేద్దాము ఓం శ్రీ గురుద్వ నమ హరి ఓం శృతి స్మృతి పురాణా ఆలయం మా నిర్భగవత్పాదశంకర లోకంకర ప్రయాణమేముపన్యాస ప్రశ్నశివ్యవ మహిభుత్వ విశేషణ మనన శోక విచ్ఛేదం దర్శయత్ ప్రాజ్ఞో ప్రాజ్ఞానో జీవైతే దర్శయతి అంతవరకు ఇందండి సేనా జీవప్రాజ్ఞేదే అధ్యాత్మ ఇదివ ఓకే దేవుక కుటేషను తుర్దర్శం గూఢమనుగ్రవో చాలా మందికి వెళ్ళారు ఓకే ఇది తేనా జీవప్రాజ్ఞయో రభేద ఇహ వివక్షి గమ్యతే అంతవరకు వచ్చినట్టునండి తర్వాత ఎత్ దశనిమిత్త ప్రశంసా మహతీ మృత్యో ప్రత్యతా యీ తం విహాయ ప్రశంసంతరం అన్యమే ప్రశ్న ఉపక్షిపే అస్థాన సా సర్వా ప్రశంస ప్రసాదిత్యా చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది ఇప్పుడు అస్థితేకే నాయమస్థితి చేకే అనే ప్రశ్న ఒకటి అన్యత్ర ధర్మాద్ ధర్మాద్ అనే ప్రశ్న వేరొకటి అని పూర్వపక్షం మొదటి ప్రశ్న జీవ విష ప్రశ్న ఉన్నాడా లేడా అని కదా శరీరం పడిపోయింది అక్కడ ఎవడైనా జీవుడు అనేవాడు ఉన్నాడా లేడా ఎవడైనా ఉన్నాడా లేదంటే ఎవడు ఎవడు గురించి ప్రశ్న జీవుడు గురించి అన్యత్ర ధర్మా అన్యత్రాధర్మాత్తే ధర్మాధర్మములకు అతీతమైనది పరమాత్మ పరమాత్మకే ఇక్కడ ప్రాజ్ఞ అని పేరు పెట్టుకున్నాను ఓకే కాబట్టి జీవుడు జీవ ప్రశ్న పరమాత్మ ప్రశ్న ఈ రెండు ఒకటే ప్రశ్న అయితే ఆ అనే మాట కుదురుతుంది ఎందుకంటే ప్రయాణం అంటే కృత సౌమనస్యము అగ్ని విద్య రెండు వెళ్ళిపోయాయి ఒకటే వరం మిగిలింది ఒక వరానికి రెండు ప్రశ్నలు ఉండకూడదు కాబట్టి ఈ రెండు ఒకే ప్రశ్న అంటే ఏమిటనమాట నా అస్థిత్యేకే అని ప్రశ్న వేసి మళ్ళీ అదే ప్రశ్నని అనుకాంక్షణము చేసి మళ్ళీ లాక్కొచ్చి అని అప్రధర్మాతని అదే ప్రశ్నని మళ్ళీ ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రశ్న వేసేదని చెప్పాలి రెండు వేరు వేరు ప్రశ్నలు అని చెప్పడానికి అప్పుడే లెక్క గుతుక్కుతుంది అదొక పాయింట్ రెండవ పాయింట్ ఏమిటంటే అదే ప్రశ్న ఇది అని స్వీకరించినప్పుడు అక్కడ ఉన్న జీవుడు ఇక్కడ ఉన్న ప్రాజ్ఞులు ఒకటే అవుతారు జీవప్రశ్న ప్రాజ్ఞ ప్రశ్న ఒకే ప్రశ్న అంటే అర్థం ఏమిటి జీవప్రాజ్ఞయోహో అభేద అని తేలుతుంది ఇది సిద్ధాంతం దీనికి పూర్వముఖం ఎలా ఉంటుంది ఆ ప్రశ్న వేరు ఈ ప్రశ్న వేరు కాబట్టి అక్కడ వస్తువు వేరు ఇక్కడ వస్తువు వేరు ఆ ప్రశ్న యొక్క వస్తువు జీవుడు ఈ ప్రశ్న యొక్క వస్తువు లేక విషయము రాజ్ఞుడు పరమాత్మ కాబట్టి వేరు వేరు ఇది పూర్వపక్షం అర్థమైంది కదండి ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ప్రశ్న సంఖ్య ఏమిటి అంటే మొదటి ప్రశ్న సంఖ్య ఒకటి ఒకటి ఇరవై ఇది అస్థితి అయితే నాయనం ఏయం ప్రేటేది సందేహం అనే ప్రశ్న మొదటి ప్రశ్న యొక్క సంఖ్య ఒకటి ఒకటి ఇరవై ఆ మొదటి ప్రశ్ననే అనుకర్షణ చేసి అంటే లాక్కొచ్చి మళ్ళీ అన్యత్రధర్మా అన్యత్రధర్మాత్ అని ప్రశ్న వేశాడు నచికేతుడు ఆ ప్రశ్న సంఖ్య ఏమిటి ఒకటి రెండు పద్నాలుగు అంటే ఒకటి ఒకటి ఇరవై తర్వాత ఒకటి రెండు పద్నాలుగు మధ్యలో ఏముంది ప్రశ్నలు ఉన్నది ఆ మధ్యలో ఏముందంటే ఆ మధ్యలో ఏముందో మీరు పట్టుకోవాలి మధ్యలో అక్కడ ఎంతుంది మధ్య ఒకటి ఒకటి ఇరవై నుంచి ఖండ చిగురు వరకు ఆ వల్లి చిగుడు వరకు ఎన్ని మంత్రాలు ఉంటాయి అన్ని మంత్రాలు ఉన్నాయి ఇంకో ఐదు మంత్రాలు ఉన్నాయనుకోండి ఐదు రెండవ వల్లి ప్రారంభం దగ్గర పద్నాలుగు పదమూడు ఈ పదమూడు ఐదు పద్దెనిమిది మంత్రాలు ఏం చెప్తున్నట్టు అదే ప్రశ్న ఇదే ఈ పద్దెనిమిది మంత్రాలు ఏం చెప్తున్నట్టు అంటే ఏం చెప్తున్నాయంటే ఆయన ప్రశ్న అడిగాడు ప్రేత చికిత్స మనిషి పోగానే జీవుడు అనేవాళ్ళు ఉన్నాడా సందేహము దాని ఆత్మ గురించి చెప్పు అని ప్రశ్న అడగడానికి ఎముడు ఏం చేస్త తర్వాత ఎముడు ఏం చేస్తాడంటే నీకు అది నిద్రా బాబు నీకు భోగాలు వేస్తాను తీసుకో అని లోభ పెడతాడు నాకు ఏమొద్దు నాకు అదే కావాలి అని మంపు కొట్టుబడతాడు అంటే అప్పుడు ప్రశంసిస్తాడు అప్పు ఈ నచికేతం చాలా బిట్ట పిడుగు వీడు వీడికి నేను భోగాలు ధనం ఇచ్చి మభ్య పెడదామని చూస్తే అవేమీ వద్దని తిరస్కరించి వీడు కేవలము ఆత్మవిద్యనే పట్టుకున్నాడు అబ్బా విడి గట్టువాడే అని ప్రశంసిస్తాడు ప్రశంస అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రశ్న అన్యత్ర ధర్మాలు అన్యత్ర ఇప్పుడు మీరు ఆలోచించండి ఎముడు ఏ ప్రశ్నని ప్రశంసించాడు ఏ ఎప్పుడైతే చికిత్సా మనుష్యే అస్థితి చేకే నాయమ అనే ప్రశ్నని ప్రశంసించాడు ఆ ప్రశ్నని అవాయిడ్ చేద్దామని చూశాడు అది అవాయిడ్ చేయటం కుదరలేదు ఆ ప్రశ్నని ప్రశంసించాడు అవునండి ఆ ప్రశంస పూర్తి అవుతూనే అన్యత్రధర్మా అన్యత్రధర్మాతని అడిగాడు మళ్ళీ ఇక్కడ అంటే ఇంతవరకు ప్రశంసించిన ప్రశ్నని పక్కన పెట్టేసి ఇంకో సబ్జెక్టు గురించి ప్రశ్న అడిగినట్టు స్వీకరిస్తారా లేకపోతే ఇంతవరకు ప్రశంసించిన విషయం మీదనే ఎడిషనల్గా ప్రశ్న అడిగాయని స్వీకరిస్తారా అంటే యుక్తియుక్తంగా చెప్పాలంటే మొదట వేసిన ప్రశ్న దాని మీద చక్కటి ప్రశంస అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్రశ్నని లేవనెత్తినాడు అని మనం స్వీకరించాల్సి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ అదే ప్రశ్నను ఎందుకు లేవనెత్తాల్సి వచ్చింది అంటే ఆయన మధ్య పెట్టాడు తర్వాత ప్రశంసించాడు కాకపోతే ఆన్సర్ ఇంకా చెప్పడం తర్వాత ఈ మధ్య పెట్టడంలోనూ ప్రశంసించడంలోనూ చాలా గ్రంథం నడిచిపోయింది అంచేతనం అదే ప్రశ్నని పునః లాక్కొచ్చి ముందుకి భాష మార్చి దాని యొక్క తత్వాన్ని కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి నచికేతుడు ప్రశ్న వేశాడు అని మనం చెప్పాల్సి ఉంటుంది అర్థమైందండి దట్ ఈజ్ అంతే ఎంటైర్లీ న్యూ ప్రశ్న వేశాడు అని చెప్పారనుకోండి అప్పుడు అంతకుముందు ప్రశ్న యొక్క గతి ఏమిటి ఆ ప్రశ్న గురించి అంత చేసి అది నచికేతులు విధులు ఎవడు ఇందులు పెట్టేసి ఇంకో ప్రశ్నలోకి వెళ్ళిపోయారనే మాట అర్థం లేని మాట అర్థం లేని ఇప్పుడు ఆ వాక్యం చూడండి ఎటు ప్రశ్న నిమిత్తాం మహతీం ప్రశంసాం నచికేతా ప్రత్యపద్యత మృత్యోహ మహతీం ప్రశంస మొదటి ప్రశ్న వేసిన వెంటనే మృత్యుదేవత యమధర్మరాజు గారు గొప్ప ప్రశంసలు చేశాడు ఆ ప్రశంసని నచికేతసుడు విన్నాడు అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకుని ఇప్పుడు అంటే మనం ఇప్పుడు ఒకటి రెండు పద్నాలుగు వచ్చాం మనం ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనమాట నచికేతుడు అలా ప్రశంస పూర్తవుతోనే ఆ ప్రశ్నని పక్కన పెట్టేశాడు ఎది తం విహాయ ప్రశంస అనంతరం నువ్వు చాలా ప్రశ్న వేసేవయ్యా అన్న వెంటనే ఆ ప్రశ్నని పక్కన పెట్టేసి అన్యమే ఒక ప్రశ్న ఉపక్షేపము అంటే గుసాయించడం ఇంకో ప్రశ్నని ముందుకు తోసినాడు అని అనుకుంటే మీరు కొత్త ప్రశ్నని ముందుకు తోసినాడు అని అనుకున్నట్లయితే అప్పుడేమవుతుంది సా సర్వా ప్రశంస అష్టానే ఏవ ప్రసాదితా స ప్రశంస అంతా కూడా సందర్భం లేని విధంగా వ్యర్థమైపోతుంది వ్యర్థంగా యువధర్మరాజు గారు నోరు పారేసుకున్నట్టు అవుతుంది ఎందుకు పనికిరావి ప్రశంసగా తయారవుతుంది కాబట్టి ఆ ప్రశంస సార్థకం అవ్వాలి అంటే ఆ ప్రశ్నను విడిపెట్టేసి కొత్త ప్రశ్నను పట్టుకొచ్చే కనడానికి వీలు లేదు ఆ ప్రశ్నకే ఆ ప్రశ్నకే పునః ఉత్థానము ఆ ప్రశ్ననే తిరిగి మళ్లీ నచికేతసుడు వేసినాడు అని మనం అర్థం చేసుకోవాల్సి కాబట్టి రెండూ కలిపి ఒకటే ప్రశ్న తస్మాత్ ఏయం ప్రేతేవ ప్రశ్నస్ ఏ తదనుకర్షణం అన్యత్రధర్మాత్ ఇది కాబట్టి కంక్లూషన్ చెప్తున్నారు ఏయం ప్రేతే చికిత్సా మనుష్యే మనిషి చచ్చిపోయాడు శరీరం అయితే చచ్చిపోయింది ఒక తత్వం ఉన్నదా ఉందంటావా లేదంటావా తర్వాత అన్యత్ర ధర్మాదన్యత్రధర్మాత్ ధర్మాధర్మములకు అతీతమైన తత్వముల గురించి చెప్పుము అన్నప్పుడు శరీరం పడిపోతే ఉందా లేదా అని ఏ తత్వం గురించి శంకయో ఆ తత్వము ధర్మాధర్మములకు అతీతమైనది అనే విషయాన్ని గురించి వివరించమని అడిగాడనాలి అని మనం లెక్కవేసుకోవాలి తప్ప ఆ తత్వం వేరు ఈ తత్వం వేరు అన్నట్లయితే ఆ ప్రశ్న వేరు ఈ ప్రశ్న వేరు అవుతుంది అప్పుడు కౌంట్ దెబ్బతింటుంది ఈ మధ్యలో ఉండే ప్రశంసంతా కూడా అసందర్భంగా తయారవుతుంది కాబట్టి ఏం ప్రయోగ చికిత్స అనేది ఏ ప్రశ్నయో అన్యత్రమాత అనేది కూడా అది ఏ ప్రశ్న కొత్త ప్రశ్న కాదు కొత్త సబ్జెక్ట్ కాదు ఓకే ఇప్పుడు మీకు ఒక దృష్టాంతం ఒకరు ఏదో సంసార దుఃఖంతో సంసారానికి సంబంధించిన భయంతోటో ఉంటాడు ఉంటే మహాత్ముడి దగ్గరికి వస్తాడు ఏమన్నా ఈ సంసార దుఃఖాన్ని నిమిత్తలాగా అని ఏదో అడుగుతాడు అడిగితే చూడ ఈ నువ్వు పెట్టుకుని దీన్ని సాగతీసి ఆ కలహాన్ని ముందుకు కొనసాగించి నువ్వు కష్టపడుతున్నావు ఈ కలహాన్ని విడిచిపెట్టేస్తే నీ నీ సమస్య అప్పటికప్పుడే సాల్వ్ అయిపోయింది కదా అని మహాత్ముడు చెప్తాడు సరేనండి నేను ఇంకే కలహాన్ని వదిలిపెట్టేస్తాను అయిపోయి నా స్వరూపమేమి నేను ఈ సుఖదుఖము ఒక అతీతమైన తత్వము అని వెళ్ళి అడుగుతాడు నీ స్వరూపము పూర్ణమే అని ఏం చెప్తాడు ఇప్పుడు ఆ కలహాన్ని విడిచిపెట్టేసిన తత్వము స్వరూపము పూర్ణము తత్వము వేరువేరే ఒకటేనా ఒకటే దాంట్లో ఆ కలహాన్ని విడిచిపెట్టడం ఒక టాపికల్ తత్వం అదే పూర్ణ తత్వము ఒక కాంటెక్స్ట్లో టాపికల్ ప్రశ్న దాని గురించే అడిగాను అన్ని కాంటెక్స్ట్లకే అతీతంగా దాని యొక్క స్వరూపం గురించి అడిగినప్పుడు కూడా అదే తత్వాన్ని గురించి అడుగుతాను అంతే అంతే తప్ప ఏదో కొత్త టాపిక్ వచ్చేసిందని లెక్క పెట్టడం తప్పు హేమసింహరాజు గారు కనపడిన వెంటనే ఏమయ్యా జీవిడేడు అంతా నాస్తి అంతా నాన్సెన్స్ అని వీళ్ళు అంటున్నారు నువ్వేమంటావు అని దాని మీద ఇంకొంచెం ముందుకు వెళ్ళి ధర్మాధర్మంలోకి అతీతమైన తత్వాన్ని గురించి చెప్పు అని అడిగాడు అంటే ఆ జీవుల గురించి అడిగాడు తప్ప ఆ తత్వాన్ని విడిచిపెట్టేదో కొత్త తత్వాన్ని పట్టుకొచ్చేట మీరు అనుకోవద్దు ద్వైతులు ఏమంటారంటే ఆ జీవులు ప్రశ్న వేరు ఆ పరమాత్మ ప్రశ్న వేరు ఎందుకంటే అభేదాన్ని వాళ్ళు అప్పుడు నాలుగు ప్రశ్నలు వస్తాయి నాలుగు ప్రశ్నలు వస్తే దాన్ని నాలుగును సరిపెట్టేకుంటారు వాళ్ళు అంతే దానికి అదొక కాంట్రడిక్షన్ కింద వాళ్ళు అనుకోరు అసలు వాళ్ళు ఇంత లోతుగా పరిశీలించనే పరిశీలించారు వాళ్ళు ఏదో కళ్యాణమో లేకపోతే ఇంకేదో హడా ఉంటారు సెరిమోనియల్ పీపుల్ దేన్ని కూడా లోతుగా పరిశీలించే ప్రసక్తి ఉన్నది వాళ్ళు ఏదో శనిమను ఏదో అర్జెంటుగా శనిమలో ఒకటి ఉంటుంది ఏదో ఉయ్యాగం శ్రీకృష్ణుని పడుకోని ముగ్గుతో పాటలు పాడటం ఏదో శని ఉందనుకోండి మరి ఇప్పుడు ఈ పఠో పరిషత్తులు ఈ కృష్ణ కృష్ణ ఒకటేనా లేదా లేదా దాంట్లో పడుకుంటారు కదా ఈ సెలిమనీ పీపుల్ ఆర్ లైక్ అని చెప్తా ఇప్పుడు నదికి హారతిచ్చి హెడావిలో ఉంటాడు వాడు ఆ నది యొక్క పొల్యూషన్ గురించి ఆలోచించడానికి వాడికి అవకాశం ఉండదు తనకి ఏదో హారతిచ్చేయాలి వీడియోలో పడిపోవాలి టీవీలో పెట్టేయాలనే తప్ప ఆ పొల్యూషన్ మనం చేస్తున్నామా ఇప్పుడు హారతిచ్చి ఆ ఒత్తులు కూడా ఆరిపోయి నదిలో పడ్డాయి అనుకోండి ఆ చేప మింగిందనుకోండి సగం కాలిన నూ నూనెతో నిండినా సగం కాలిన ఒత్తిని చేప మింగిందనుకోండి ఆ చేప ఏమవుతుంది చచ్చిపోతుంది మరి అలా చేయొచ్చా ఇంత ఆలోచనకి వాళ్ళకి అవకాశం ఉండదు వాళ్ళ హడావిలో వాళ్ళు ఉంటారు సో సెరిమోనియల్ పీపుల్ అలా ఇంకా అంటే ద్వైతులు అలా ఉంటారు ఇంత లోటుగా ఎక్కడ చూస్తారు సరే ఇక్కడికి సెటిల్ అయింది అయితే ఇంకొక పూర్వపక్షంలో ఒక లూజ్ అండ్ ఒకటి ఉన్నది అది చూసండి ఏమిటంటే ఆ ప్రశ్న యొక్క లాంగ్వేజ్ భిన్నంగా ఉంది ఈ ప్రశ్న యొక్క లాంగ్వేజ్ భిన్నంగా ఉంది ప్రశ్న అందాము ఎత్తు ప్రశ్న ఛాయా వైలక్షణ్య ముక్తం అంటే ఆ ప్రశ్న ఈ ప్రశ్న ఒకటే అన్నట్లయితే ఒక దాని మీద ఒక అబ్జెక్షన్ ఒకటి చెప్పారు పౌరపక్షి ఏమని ఆ ప్రశ్న ఎలా ఉందో చూసుకో అస్థివా నువ్వు దేనికి ఓటేస్తావు అనే ఉభయ కోటి రెండు ఇదా అట అన్నట్టుగా ఉంది ఆ ప్రశ్న మొదటిది రెండవది ఎలా ఉంది అలా లేదు ధర్మాధర్మములకు సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి గురించి చెప్పుకోవాలి రెండవ ప్రశ్న అది ఇది ఒకటే ప్రశ్న అయినప్పుడు అంత తేడాగా ప్రశ్న యొక్క లాంగ్వేజ్ ఉండడానికి వీలు లేదే అని పరోక్షం అదొక అబ్జెక్షన్ తద్ అదూషణం అది అబ్జెక్షణమే కాదు అది దోషమే కాదు ఎందుకంటే తదీయస్యవ విశేషస్య పునః పృక్ష్యమానత్వా ఇప్పుడు అదే తత్వాన్ని శరీరం పడిపోయింది జీవుడన్నా అందరూ అనుకునే తత్వం ఏదైనా ఉందనుకున్నా ఉందంటావా లేదంటావా అని ప్రశ్న వేశాడు మళ్ళీ అదే తత్వాన్ని గురించి ఇంకోసారి అడుగుతున్నాడు అప్పుడు మొదట ఉన్నంతవా లేదంటావా అని వేసినట్టుగానే మళ్ళీ వేయాలి అనే రూల్ ఏమీ అదే తత్వాన్ని గురించి ప్రశ్నిస్తున్నాడు కనుక మొదట ఉన్నంతవా లేదంటావా అడిగాడు ఉండనే పక్షంలో అది ధర్మాధర్మంలోకి అతీతం అవుతుందంటావా కాదంటావా అని రెండో ప్రశ్న వస్తుంది తప్ప సరిగ్గా అదే వస్తువు గురించి ప్రశ్నించేప్పుడు ఆ మొదటిసారి ప్రశ్న వేసిన శైలి ఏది అదే శైలిని రెండవసారి కూడా పాటించాలి అనే నియమం లేదు పైగా అదే వస్తువు గురించి ప్రశ్నించేప్పుడు మొదటిసారి వేసిన ప్రశ్న యొక్క శైలిని మార్చి రెండవసారి అడగడం కూడా చాలా కరెక్ట్ అయిన పద్ధతి కాబట్టి అది దోషము కాదు గుణమే అది అక్కడికి సెటిల్ అయిపోయింది ఈ దాన్ని వివరిస్తున్నారు పూర్వత్రీ దేహాదివ్యతిరిక్త ఆత్మన అస్తిత్వం పృష్టం బికాస్ ఏం చెప్పారంటే ముందు ముందు ప్రశ్నలో ఏమడిగాడు ఆయన ఈ దేహము ఇంద్రియములు ఉన్నాయి అవి స్తబ్ధుగా చచ్చు ఉన్నాయి వీటికి విలక్షణమైన జీవతత్వం అనేది ఒకటే ఉన్నదా దానికి జీవుడని మనం పేరు పెట్టుకున్నాం మొత్తానికి వీటికి విలక్షణమైన తత్వం ఏదైనా ఉన్నదా అని మొదటి ప్రశ్న అడిగాడు అడిగి ఉత్తరత్రూ తస్చైవ అసంసారిత్వం పృక్ష్యతే ఉన్నది అన్న పక్షంలో ఇఫ్ ఎస్ ఉన్నదన్నట్లయితే ఆ జీవుడు వాస్తవంగా సంసారియా అసంసారియా సంసారిన అనుభవం వస్తుందంటే ఆ ప్రమాణంగా స్వీకరించడండి ఇప్పుడు పావున అనుభవం వస్తుంది అదో పెద్ద విషయం అది విషయం కాదు అనుభవాన్ని ప్రమాణంగా స్వీకరించారు ఎందుకంటే మనిషికి కలిగే అనుభవాలన్నీ కూడా అధ్యానం కలిపేటప్పుడే మనకి చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు ఎవేవో అనుభవాలు కలిగే ఏమిటి అనుభవాలు సో గోళీలు చాలా విలువైనవి బత్యాలు చాలా విలువైనవి అనే అనుభవం మనకుండే ఇప్పుడు అది సత్యం నా దగ్గరికి ఒకరు ఏమని ఈ మధ్యన మాకు ఆధ్యాత్మిక అనుభవాలు చాలా కలుగుతున్నాయి వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందిని బట్టి వాళ్ళు వచ్చారు ఈ ఆధ్యాత్మిక అనుభవాలు ఎక్కువ ఇవ్వాలి దేవుడు అనుభవాలు ఎక్కువగా ఉన్నాయి ఇబ్బంది కలిగిస్తున్నాయి అనేటువంటి తన సమస్యతో వచ్చాడు నేను ఏదో దానికి పరిష్కారం చెప్పానని వచ్చాను నేనేం చెప్పానంటే కాగితం మీద రాసిచ్చాను ఆధ్యాత్మిక అనుభవంలో ఏం కాదు హాల్యూషినేషన్స్ వాళ్ళు కరెక్ట్గా స్పెల్లింగ్ రాసుకుంటారో రాసుకుంటాను రాసిచ్చాను తర్వాత చిన్న డయాగ్నాసిస్ కూడా చేశాం నాకంత అధికారం లేకపోయినా మనం ఎదటి వాళ్ళకి కొంత వివేకాన్ని కలిగించి వాళ్ళకి హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేసి చిన్న డయాగ్నాసిస్ కూడా రాశాం ఐసీఎన్ ఎలిమెంట్ ఆఫ్ డిప్రేషన్ అని రాసి ఓ డాక్టర్ గారి పేరు కూడా రాశాం నాకు డాక్టర్ గారు ఆయన అడ్రస్ ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి అనుభవాన్ని బట్టి ప్రమాణం ఉంటుందా అలాగే ఉండదు వీరి అనుభవాలు వరీ ఎక్కువేయంటే అర్థం మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా భ్రమలు ఎక్కువ పడుతున్నారు అని మనిషి అనుభవాలు ఉన్నాయి ఎలా ఉంటాయి అవి ప్రమాణమేమీ కాదు కాబట్టి సరే కమింగ్ టు ది పాయింట్ ఆ జీవుడు సంసారిగా మనకు అనుభవానికి వస్తోంది ఆ జీవుడు ఉన్నవాడు సంసారి అనే అనుభవం కలుగుతుంది వాస్తవంగా సంసారీ ఏమంటావా అని ప్రశ్న సంసారికి అసంసారికి తయారైపోర్మాధర్మముల పంజరములో చిక్కుకుంటే వాళ్ళు సంసారి ధర్మాధర్మములను ఎప్పుడైతే ఉన్నారో దాంతో పాటుగా పుణ్యపాపములు సుఖ దుఃఖములు గత వర్తలు గత భవిష్యత్తులు గత గత భూత భవిష్యత్తులు ఇవన్నీ వచ్చేస్తాయి ధర్మం ఇప్పుడు చేస్తే భవిష్యత్తులో మీకు సుఖం వస్తుంది ఇప్పుడు వచ్చిన దుఃఖానికి గతంలో చేసినటువంటి అధర్మము కారణమే కాబట్టి భూత భవిష్యత్తులు సుఖ దుఃఖములు పుణ్యపాపములు ధర్మాధర్మములు ఇవే సంసారం వీటిలో చిక్కుకుని ఉన్నాడు అంటే సంసారి ఆ జీవుడు సంసారయా లేక వీటికి అతీతుడైనటువంటి వాడా యథార్థంగా అంటే అసంసారి ఇక్కడ ప్రశ్న పుట్టి గిట్టేటువంటి జీవులు ఎక్కడో వైపుఖంలో ఉండే పరమాత్మ అది కాదు ప్రశ్న అసలు అలా ఎప్పుడైతే మీరు దాన్ని వ్యాఖ్యానం చేశారో మీకు అభేదం అనుభవానికి రాదు అలా అభేదం ఎలా నిర్మాణంకి వస్తుంది కాదు ఎలాగే కనపడుతుంది ఇప్పుడు ఈ ద్వైతులు ఉంటారు వాళ్ళు ఎలా చూస్తారు వీళ్ళు పుట్టి దిట్టేవాడు దేవుడు వైకుంఠంలో ఉంటాడు ఇంకా అభేదం ఎక్కడి నుంచి వస్తుంది దాస సాహిత్యం అంటాడు దాస సాహిత్యం అంటే ఏమిటి దాసుడు దాసుకుంఠం సాహిత్యం ఇంకా దాసుడు బుక్కే దాసులని వాడు బతికే దాసులని వాడు బతుకున్న పేరే దాసుడు అంతా ఉంటే ఇంకా వాడి మొత్తం సాహిత్యం అంతా దాసుడు సాహిత్యమే అయితే అభేదం వస్తుంది కాబట్టి ఆ పేరు పెట్టడంలోనే మీరు వాడికి పేరే కెంకరుడనో దాసుడనో పెట్టారనుకోండి బాంఛ్యం ద్వారా అలాగే పేరు పెట్టడమే అలా పెట్టారనుకోండి పెడితే వాడు పైకి అవకాశం ఏముంది లేదు బాంఛ్యం అంటే బానిస దాస అంటే అదే కాబట్టి ఆ నాన్ అలా పెట్టి కూర్చుంటారు అలా ఇక్కడ ఇక్కడ జీవుడు దేవుడు అని ఎలా ఉంటుంది సంసారి అసంసారే సంసారి అసంసారం నువ్వు ఏది దేవుడు అంటున్నావో దాన్నే మనం ఏమంటాం అసంసారీ అంటాం ఏది జీవుడు అంటున్నావో దాన్నే సంసారీ అంటాం ఇప్పుడు మొత్తం అంతా ది హోల్ ఇష్యూ ఇస్ బాయిల్డ్ డౌన్ టు సంసార సంసారం రియల్ అనుకోండి సంసారి అసంసారి కెన్ ఎవర్ బి ది సే ఒకవేళ సంసారం అన్ రియల్ అయితే వాట్ ఈస్ ద రీజన్ టు బ్రేక్ దెబ్ అపార్ట్ సపరేట్ గా పెట్టడానికి రీజన్ ఏ ఉన్నది రీజన్లే వేయటానికి రీజన్ లేకపోతే ఏమీ ఉంటుంది అది కాబట్టి ఆ పేర్లు చాలా జాగ్రత్తగా పెట్టాలి సో చాలా జాగ్రత్తగా పేరు పెట్టాలి ఇప్పుడు ఒక పండితుడు ఉన్నాడు ఇంకొకడు పెద్ద చదువుకున్నవాడు కాదు ఆ పండితుడు ఆయన వచ్చి వీరితో అంటాడు మన ఇద్దరం ఉంటాడు గురుభాగ్య అంటే అర్థండి అంటే నువ్వు నేను ఒకే ఒకే లెవెల్ విద్వాంసులు అవునా గురు భార్య పేరు పెట్టడా అలా పెట్టేస్తే యూ కెనాట్ ఎస్టేట్ ఎనీవే సో ఇక్కడ నేను అది ఆ పదమూడో అధ్యాయంలో గమనించా పదమూడో అధ్యాయంలో జీవుడికి ఈశ్వరుడికి భేదమా భేదమా అని ఉండదు కృష్ణ కృష్ణ ఎలా ఉంటుందంటే జీవుడు సంసారీయా అ సంసారీయా అంటే సంసార అయితే అసంసారి అయిన పరమాత్మ కంటే ఎప్పుడూ భిన్నుడే ఒకవేళ జీవుడు అసంసారి అనుకోండి ఈశ్వరుడు కంటే భిన్నంగా ఉండేది హేతువును చూపించాల్సి ఉంటుంది అని దట్ ఈస్ ది లాంగ్వేజ్ వచ్చి వీ ఫాలో అని చెప్పమే తస్య అసంసారిత్వం ప్రక్ష్యతే జీవుడు అసంసారి అని తప్పితే సంసారీయా అని ప్రశ్నిస్తున్నాడు ఇది యావద్ధి అవిద్యాన నివర్తతే తావద్ధర్మాదిగోచరత్వం జీవస్ జీవత్వం చెన నివర్త చూడండి అవిద్య ఉన్నంత వరకు అవిద్య తొలగిపోనంత వరకు అంటే చీకటి తొలగిపోనంత వరకు అన జీవుని యొక్క సంసారిత్వము అలాగే ఉంటుంది వారు సంసారిగానే ఉంటారు అంటే వారి యొక్క జీవత్వము స్థిరంగానే ఉంటుంది అది ఎక్కడికి పాము జీవస్య జీవత్వ నుంచే అజ్ఞానం ఉండి ఇప్పుడు చీకటి ఉంది పాము పాములాగే ఉండి ఆ పాము తొలగిపోయే అవకాశం లేదు దాంతో వీడికి పాము వల్ల కలిగే భయములు అన్నీ అలాగే ఉంటాయి వీడు భయపడుతూనే బతుకుతారు ఇప్పుడు మన మన మన మన ఉందిగా కాల సర్పదోషము ఈ భయం కాలసర్పదోషం అనే భయం ఎప్పటికైనా పోతుండాలి అది పోయి దోషమై ఉంటుందా అని పోతుంది అలాగే ఉంటుంది మీరు ఎన్నిసార్లు కాళహస్తి వెళ్ళి వచ్చినా కాలసర్పదోషం అలాగే ఉంటుందండి అది ఎక్కడికి పోతుంది ఎందుకంటే అక్కడ కాల కాలహస్తి వెళ్ళి రావాలని కాదు అక్కడ పాయింట్ మీరు కాళహస్తి నాలుగు సార్లు వెళ్ళండి అదేమి సమస్య కాదు అక్కడ పాయింట్ ఏంటంటే వీడి ఇమాజినేషన్ మానేయాల్సి ఉంటుంది ఇట్ ఈజ్ జస్ట్ ఇమాజినింగ్ కాదండి మేము ఇమాజిన్ చేసుకున్నానండి ఫలానా వారు ఇమాజిన్ ఫలానా వారు చెప్పారంటే ఫలానా వారు చెప్పారు అందులో మీరు ఫలానా వారు మీ తరఫున ఇమాజిన్ చేసి మీకు అందజేశారు ఆ ఇమాజినేషన్ సో ఈ అవిద్య అనేది ఇది ఒక పరంపర అంధేనైవ నీయమానా అవిద్యాయామంతరే వర్తమానా చీకట్లో ఉంటాడు ఒక చీకట్లో కూర్చున్నవాడు ఇంకో చీకట్లో కూర్చున్నవాడు దారి చెప్తూ ఉంటాడు ఈ పరంపర అంధేనై నియమ యశాంధ అని సో ఎనీవే కనుక ఆ విద్య ఉన్నంత వరకు ఈ జీవత్వం ఉంటుంది మేము జీవత్వం ఆ అనుభవానికి వచ్చుట లేదు అని మేము అంటలేదు పాము కనబడుట లేదు పాము కనబడింది మాట సత్యమే అని పాము అజ్ఞానం చేత కనపడింది తప్ప అక్కడ ఉండి కనపడలేదు అని చెప్పి మాట్లాడారు ఇక్కడ డిస్కషన్ ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉన్నది తన్ని వృత్తవుతూ ప్రాజ్ఞవ తత్వమశీతి శ్రుత్య ప్రత్యాజ్యతే చూడండి ఆ అవిద్య తొలగిపోయిందనుకోండి అప్పుడు నీవు తత్వమసి నీవు ఆ ఆ అసంసారి ఆత్మతత్వమే అవుతున్నావు అని శృతి మనకి బోధించే ప్రయత్నం చేస్తోంది ప్రత్యాగ్యత అంటే కర్మని ప్రయోగం శృతి చేత వీడు బోధింపబడుతున్నాడు శృతి చేత వీడు బోధింపబడుతున్నాడు శృతి వీరికి బోధిస్తోంది ఎవని చూడు నువ్వెలా నా నిలబడ్డాను నువ్వు యు స్ట్రిప్ ఆఫ్ యువర్స్ అని నుండి సర్వమును అజ్ఞాన కల్పితమైన విశేషణములనన్నీ తెలియజేసుకోవాలి నేను నేను పుట్టాను బిట్టాను తీసేయి దేహధర్మాలవి నాకు సుఖ దుఃఖాలున్నాయి తీసేయి అవి మనస్సు యొక్క ధర్మములు నాకు పుణ్యపాపాలు ఉన్నాయి తీసేయి అవి అంతఃకర అంత అంతఃకరణము లేక అహంకారము యొక్క ధర్మములు కర్తాభోక్త అయిన అహంకారం యొక్క ధర్మములు అవేమి నీకు లేవు సో ఇవన్నీ నీకు నేను భార్యాపిల్లలు ఉన్నారు లేరు వాళ్ళ అనుకుంటున్నావు వాళ్ళు కూడా అలా అనుకుంటున్నారు నువ్వు వాళ్ళు అనుకోకపోతే నువ్వు బాధపడతావని వాళ్ళు అనుకుంటున్నారు ఒకప్పుడు అలా కూడా అనుకుంటున్నారు ఇప్పుడు వీడు నా భర్త వీడు నా భర్త వీడు నా భర్త ఇరవై గంటలు అనుకుంటుందా అనే వేరే పని పాఠాలు కాబట్టి వీడు ఖాళీగా కూర్చున్నాడు కాదు వీడు అనుక్కోవడమే కానీ ఆవిడ అనుకోద్దు కాబట్టి వీడు కూడా అనుక్కోవడం తగ్గించుకుంటే సమస్య లేకొస్తుంది వాడు నా వాడు నా వాడు ఒక్కసారి కూడా అనుకోవడానికి టైం ఉండదు వాడు అమెరికాలో ఉన్నారు వాళ్ళకి ఒక్కసారి కూడా అనుకోవడానికి టైం ఉండదు ఇప్పుడు అమెరికా అక్కడ మన హైటెక్ సిటీ అయించాలి వాళ్ళు ఎప్పుడో పొద్దున్నో మోటార్ సైకిల్ మీదో కారులోనో బయలుదేరిపోతారు కారు ఉందని ఊరికాడు మోదీ చూసి నిరుత్సాహపడ్డామే తప్ప లోపల కూర్చున్న వాడికి విశ్రాంతి లేదు నిన్న రాత్రి పదకొండుంటికి పడుకున్నాడు కలతనిద్ర పొద్దున్నే లేచిపోతున్నాడు మళ్ళీ అక్కడ ప్రాఫిట్స్ని పెంచేటువంటి హడావుల్లో వీడు ఒక అదొక పెద్ద మెషిన్ ఆ మెషిన్ ఆడది అలా తిరుగుతూ ఉంటుంది దాంట్లో వీడు ఒక ఆ విషయంతో పాటు వీడు తిరుగుతూ ఉంటాడు ఎవరికి విశ్రాంతి లేదు వాడికి ఎవరన్నా మీ నాన్న అంటే ఓహో మా నాన్న అని అప్పుడు గుర్తు వస్తున్నాయి కాబట్టి వీడికి ఎవరు కూర్చుని నా కొడుకు నా కొడుకు ఎందుకు నేను అహమస్మి అహం పితాస్మి అని ఆ తీసేసి అహమస్మి జస్ట్ బి అండ్ సీ వాట్ హ్యాపన్స్ ఏమవుతుందో తెలుసునండి ఈ సంసారం అంతా కూడా ఒకరిగిపోతుంది భేదం దా ఒక్క మీరు అన్సెల్ఫ్ కాన్షియస్ ప్యూర్ అవేర్నెస్గా మిగిలిపోతారు అదే బ్రహ్మ అంటారు కాదండి వైకుంఠం ఇక్కడే ఉంటుంది వైకుంఠం వైకుంఠం ఎక్కడో పైన అక్కడ పెద్ద ప్రాబ్లం వస్తుంది ఇక్కడే ఇదే వైకుంఠం కాబట్టి ఇదే స్వర్గం ఇదే వైకుంఠం ఇదే ఆనందం ఇదే బ్రహ్మ ఈ తత్వం అని బోధిస్తూ ఆ విధంగా కాబట్టి అజ్ఞానాన్ని నువ్వు విడిచిపెట్టడానికి తయారుగా ఉంటే తత్వమశేలు బోధించడానికి శుద్ధి సిద్ధముగా ఉన్నది నవిద్యావత్వే తదపథమే చస్తున కశ్చిద్ విశేష అస్తి ఇప్పుడు వస్తువు ఉందండి మీరు అజ్ఞానం చేత దాని గురించి ఏవో భ్రమలు పెట్టుకున్నారు అజ్ఞానం పోగానే భ్రమలు పోయాయి ఆ వస్తువులో మార్పు ఏమైనా ఉంటుందా వస్తువు ఉందో అలాగే దాంట్లో మార్పు ఉన్నాయి ఒక దృష్టాంతం చెప్తా మీకేమైనా మార్పు కనపడిందేమో చెప్పండి ఓ శివలింగం ఉందో ఊళ్ళో అందరూ పూజారి చేసుకునేవారు ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరు ఉన్నారంటే మా శివలింగం జ్యోతిర్లింగము అని వాళ్ళు చెప్పుకుంటారు అలా చెప్పుకుంటారు మీరు పూజారి దగ్గరికి వెళ్ళి అడిగితే జ్యోతిర్లింగం అని చెప్పేస్తారు మాదే జ్యోతిర్లింగము చెప్పుకుంటారు ఏమైంది జ్యోతిర్లింగం అంటే ఏంటి ఏమన్నా అలా మండిపోతా వెళ్ళిపోతా జగధగా ఆడిపోతూ ఉంటుందా అలా ఏమి ఉండదు మీరు కాశీ వెళ్ళి చూస్తే అది జ్యోతిర్లింగమే అదేం జగధలాడుతూ ఉంటుందా ఏముండదు ఇక్కడ లింగం ఎలా ఉందో అలాగే ఉంటుంది కాబట్టి మా మా దేవాలయంలో కూడా జ్యోతిర్లింగమే అని చెప్పుకుంటున్నారు అయితే ఓ మహాత్ములు ఉన్నారు ఆయన ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు ఎందుకంటే ఏమిటేమిటి జ్యోతులు విలో రీసెర్చ్ చేసి ఏమి కామో తెల్చి చెప్పడం ఓ పుస్తకం తయారు చేసి దాని ప్రకారంగా ఆ ప్రాజెక్టులో ఎవరో పండితులు పని చేసెర్చ్ చేశారు ఏముంది రీసెర్చ్ దాంట్లో ఏమి రీసెర్చ్ చేస్తారు ఏమి రీసెర్చ్ చేస్తారు నాకేం అర్థం కాదు ఏమి రీసెర్చ్ చేస్తారు ఆ లింగం నుంచి బయాప్సీ శాంపుల్ లాగా తీసేమన్నా పరీక్షిస్తారా అంటే ఏవో ఈ పురాణం ఆ పురాణం దొరికిన పురాణాలు ఏవో పోవేసి ఉన్న విధానంగా ఇంకెక్కడైనా ఉంటే అవన్నీ తీసి అవన్నీ కలిగి పోస్తారు అలాంటివి ఏదో చేస్తుంటాం ఇవన్నీ పురాణాలు అంటే అనుష్టి శ్లోకాలు కొంచెం శబ్దమంజలు బాగా వచ్చిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి అంటే వారి అర్థం కానివారికి శబ్దమంజలు కూడా రాలేనమాట అలాంటి పురాణం దాంట్లో పెద్ద పాండిత్యం ఒక్కర్లా దాన్ని చూస్తే ఇది జ్యోతిర్లింగం లిస్టులో పడలేదు వీళ్ళు జ్యోతిర్లింగం అనుకుంటారు అప్పుడు ఈ పండితుడు ప్రూవ్ చేశాడు ఏమని ఇది జ్యోతిర్లింగము కాదు అని ప్రూవ్ చేశాడు కానీ మాడు అలా మా తాతగారు అజ్ఞానం చేత అలా ఇప్పుడు ఆ లింగానికి ఏమైనా మార్పు చేత్తు ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఏమైనా ఉంటాయా అది అక్కడ జ్యోతిర్లింగం అని ప్రూవ్ అయ్యింది అలాగే ఉంటుంది జ్యోతిర్లింగం ఇంకా కాదని ప్రూవ్ అయ్యింది అలాగే ఉంటుంది భక్తి చేసే వారికి ఇదైనా పర్వాలేదు అదైనా పర్వాలేదు ఏ రకంగానైనా కూడా ఈ ప్రూవ్ చేయటం అన్నంత అదే కానీ మరొకటి లేనే లేదు అజ్ఞానం అలా పోతూ ఉంటుంది వలన వస్తువు యొక్క తత్వంలో మార్పులు జర్పులు ఏమీ ఉండవు నన్ను మీ హృదయంలో భక్తి ఉంటే బయట ఉన్న లింగము ఏదైనా జ్యోతిర్లింగమైన మీ హృదయంలో భక్తి ప్రేమ లేకుంటే కాశీ అయినా రామేశ్వరం అయినా కూడా వెళవేలా పోతాయి వాటికి మాత్రం జ్యోతి ఎక్కడి నుంచి వస్తుంది అల్టిమేట్గా జ్యోతి మీ హృదయంలో ఉంటుంది లింగంలో ఉండదు ఆత్మజ్యోతి జ్యోతి ఇది వ్యవస్థ కాబట్టి అజ్ఞానం వల్ల వస్తువులో విశేషము ఏ విశేషం ఉంటే తేడా ఉండదు అంటే ఒకటి అజ్ఞానానికి ముందు వస్తువు ఒకలాగా అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చిన తర్వాత వస్తువు ఇంకోలాగా ఉండదు ఇక్కడ శంకర్లు రాస్తున్నారు ఎక్కడ ఇలాంటి ప్రయోగాలు మీరు చూసి ఉండాలి ఇలాంటి వాక్యాలు రెండు వాక్యాలు మీరు చూడండి ఇది యథా కశ్చిత్ కాచి రజ్జుం అహిం మన్యమానహ కాంచి ద్రజ్జుం అన్నారు దాన్ని బట్టి రజ్జు శబ్దం స్త్రీలింగ శబ్దం అని తెలుసుకోండి లేకపోతే రజ్జు శుద్ధం ఆ కాంక్షితని అంటారు కదా రజ్జు శుద్ధం స్త్రీలింగ శుద్ధం సో అట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎనీవే ఎలాగైతే కస్టడీ ఎవడో ఒక ఆయన ఉన్నాడు ఆయన నడిచిపోతున్నాడు అక్కడ బాగా చీకటిగా ఉంది సంతమసే గట్టి చీకటి ఉన్నది అంటే బాగా వెలుతురు తక్కువగా ఉన్నది చీకటి ఎక్కువగా ఉంది అక్కడ పడి ఉంది ఒక ఒక ఫ్రాడ్ పడి ఉంది దాన్ని చూడగానే వీడికి పాము అనిపించింది అహిం మన్యమాన ఓకే భీతో వేపమానః పలాయతే ఆ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్ చూడగానే పాన్నాడు వెంటనే భయం కలిగింది అహిం మన్యమాన భీత భయం కలిగిన వెంటనే ఇమోషన్ భయం ఇమోషన్ దానికి ఫిజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఇమోషన్ అంటే ఫిజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఒంట్ వల్ల వణకడం ప్రారంభించాడు తర్వాత చేష్ట ఏమిటి పలాయతే పారిపోయినాడు అక్కడి ఓకే తంచాపరోత్ వాడిని ఉద్దేశించి ఇంకొకటి చెప్తున్నాడు ఏమని మా భైషీ ఆయమహి విడదీస్తే విసర్గొస్తుంది రజ్జురేవా అప్పుడు ఇంకొకటి చెప్పాడు చూడ నువ్వు అలా పడిపోకు భయపడకు అది త్రాడది పాము కాదు అని చెప్పాడు ఓకే సచ తదుపశ్రుత్యా ఆహీకొరతం భయముసృజే వేపథుం పలాయనంచ శ్రుత్వా కాదు ఉపశ్రుత్య వాడు జాగ్రత్తగా వినాల ఏమిటంటున్నావు అది త్రాడు పాముగా పాము ఇప్పుడు నేను చూసి వచ్చానరా కాదు అది చెప్పు అదేనా అవును అదే అది ఏమిటది పాము కాదరా కాదు మరి ఏమిటి త్రాడు త్రాడా నిజమేనా అది ఉపశ్రుత్య జాగ్రత్తగా దగ్గరగా వచ్చి శ్రద్ధగా విన్నాడు ఇది వెంటనే భయం పోయింది అహు అధికృతం భయం ఈ భయాన్ని విడిచిపెట్టేశాడు పోతుంది భయం ఎప్పుడైతే భయం పోయిందో వేయపడుతుంది వనకడం కూడా పోయింది దాని అంతా అదే పోతుంది పలాయనంచ వీడు పడిగచ్చి పాదుకోవడం మానేసే నిలబడిపోతుంది ఇది కథ సరపడిందండి మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం అది శంకర్లు బాగా చక్కగా వివరించారు ఎక్కడా చెప్పలేదు ఇటువంటి వివరణ నాతు నతూ బుద్ధి కాలే తమ కాలే చూన కశ్చిత్ విశేష అక్కడ ఉన్న వస్తు త్రాడు అనే వస్తువు ఉంటాయి దాని గురించి వీడు అహి అనుకున్నప్పుడు అహి అంటే పాము ఆ పాము బుద్ధి తొలగిపోయినప్పుడు ఈ రెండు అవస్థలు వీడికి వచ్చాయి కానీ అక్కడున్న వస్తువులో మటుకు ఏ విధమైన విశేషము ఉన్నదు <im> <im>